మ్రస్వయ సోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్ష పరమ శాంత స్వూపాయ పావతీ మనోహరాయ రుద్ర భద్ర మహారౌద్ర పాతు మాం స మృత్యుజయ శివాణే శశిఖండ మృత్యు సంసార ఖండన ప్రణవార్ధాయ శుద్ధ జానైకమూర్త నిర్మలాయ ప్రశాంతిమూర్త ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణమూర్త నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ చారుణాయ నమ శాయ పశుపత మ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వూరే వధాయ నమోహన్త్రే హనీయసేచ నమో వృక్షేభ్యోహరికేభ్యో నమస్తయ నమశంభే మయోభవే చమ శంకరాయస్కరాయ నమ శివాయ శివతరాయ నమస్తీర్ధ్యాయ నమ ప్యాయ నమ ప్రతరణాయోత్త నమ ఆతార్యాధ్యాయ నమశ్యాయ ఫ్యాయ నమసి కథ్యాయ ప్రవాహ్యాయ నోరుండేవాడు మాట్లాడతాడు కాళ్ళుండేవాడు నడుస్తాడు కాళ్ళు ఉండేటువంటి మనిషి నడుస్తాడు కాళ్ళు లేనివాడు నడవాలన్నా నడవలేడు కుంటివాడు అసలు రెండో కాళ్ళు లేవనుకోండి అటువంటి వాడు నడిచే ప్రశ్న లేదు కాబట్టి ఎక్కడైనా జారి పడితే ఒకవేళ కాళ్ళు ట్విస్ట్ అయినా లేదా విరిగినా ఈ అవకాశం కాళ్ళు ఉండేవాడికి ఉందగాని కాళ్ళు లేని కాళ్లున్నాయో నడుస్తూ ఉన్నాడు ఎక్కడో ఒక చోట పరధ్యానంగా ఉండేటప్పుడు జారిపడేటువంటి అవకాశాలుంటాయి కాలుకు దెబ్బ తగిలేటువంటి అవకాశాలుంటాయి కాళ్లు విరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇది పతనావస్థ అది పతితుడు అంటే జారిపడేవాడేవాడు అని అర్థం కాబట్టి కాలు జారినప్పుడు మనం కింద పెడతాం ఆ తర్వాత ఎన్ని రోజులు మంచంలో ఉంటామనేటువంటిది వేరే విషయం అటువంటి పరిస్థితుల్లో ఈ బాధల్ని భరించలేక భగవంతుని నిందిస్తూ కూడా ఉంటాం ఎందుకని నేను వెళుతున్నది నీ కొబ్బరికాయ దేవడానికి కదా మధ్యలో ఎందుకు ఇట్లా అయింది నా నేను వెళ్లడం లేదు నీ కొబ్బరికాయ కోసం వెళ్లాను మన కొబ్బరికాయ ఆయనకు అవసరమైనట్టుగా సరే మంచిదే ఇక ఎన్ని మాట్లాడుతాడో మనిషి ఎందుకని నా జీవితం కొద్దిగా మారిపోయింది కనుక ఎక్కడైతే ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ అక్కడ భగవంతుని నిందించడం అనేటువంటిది మనిషికి సహజ సిద్దమైపోయింది ఎప్పుడైతే అజ్ఞానం ఉంటుందో నిందించాలంటే జ్ఞానిని నిందించాలి ఇంకెవరిని నిందించే అవకాశం లేదు ఎందుకని అజ్ఞాని మరొక అజ్ఞానిని నిందించలేడు ఎందుకని వాళ్ళిద్దరూ ఒకటే గనక కాబట్టి తనకు భిన్నంగా కనిపించేటువంటి వాడు జ్ఞాని గనక జ్ఞానిని నిందించాలి ఇక్కడ మహాజ్ఞాని పరమేశ్వరుడు కనుక పరమేశ్వరుడిని నిందిస్తా పోతాడు మనిషి కానీ ఎక్కడ ప్రతికూలమైనటువంటి వాతావరణం వచ్చినా అది జారిపరడమే కావచ్చు అనారోగ్యం కావచ్చు లేదు నష్టాలు కావచ్చు జీవితాల్లో మనుషుల్ని పోగొట్టుకోవడం కావచ్చు ధనాన్ని పోగొట్టుకోవడం కావచ్చు ఇలాంటివి ఏర్పడ్డప్పుడు భగవంతుడిని నిందిస్తామే కాని ఎందుకు ఇలా చేసావని గాని కానీ ఈరోజు నాకొక గూడు ఉంది నేను కాస్త భోంచేస్తూ నాకు ఈ మాత్రం ఆహారం పెట్టింది భగవంతుడు నాకు ఈ మాత్రం గూడిచ్చింది భగవంతుడు ఒకట తాత్కాలికంగా జారి ఈ జారి పడడం దానికి ప్రయత్నం అవసరం లేదు నడవడానికి మనిషి ప్రయత్నం చేయాలేమో కానీ జారి పడడానికి మన ప్రయత్నం అవసరం లేదు భగవంతుడి ప్రయత్నం కూడా అవసరం లేదు ఎక్కడ జాగ్రత్త లేకపోతే అక్కడ జారి పడతాడు మనిషి అంతేంకాయలు ఓ మనిషి మాట్లాడుతూ ఉంటాడు ఎంతసేపు మాట్లాడిన పటిష్టంగా భావస్పందనతో ఉంటుంది ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు రెండు మాటలు మాట్లాడితే ఒకటి ఒకటి మన తలని పైపోతుంది ఎందుకంటే దాంట్లోనే ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మన నేచర్ దాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా మాట్లాడగలగాలి అంటే ప్రతి మాటను మనిషి జాగ్రత్తగా ఉపయోగించాలి దీనికి కావాలి కనుక జారి పడడానికి ప్రయత్నం అవసరం లేదు నడవడానికి జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నం అవసరమేమో కానీ కాలు జారి కింద పడడానికి ప్రయత్నం లేదు ఒక రకంగా చెప్పాలంటే ప్రయత్నం లోపించినప్పుడే జరుగుతుంది ఇదన్ని జాగ్రత్తగా నడవకుండా ఏదో ఆలోచిస్తూ నడిచాడనుకోండి అటువంటి పరిస్థితుల్లోనే ఇది జరుగుతుంది కాబట్టి మన యొక్క లోపం వల్ల జరిగినటువంటి దాన్ని మరొకసారి ఇటువంటి లోపం జరగకుండా చూసుకోవాలి అని ఆలోచించేవాడు మాత్రమే బుద్ధిమాన్ ఈ ప్రపంచంలో అర్థమైందే చేసిన తప్పులే చేసుకుంటూ పోయేవాడు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ అనేటువంటి దౌర్భాగ్యపు మాట మాట్లాడేవాడు ఎప్పుడు భక్తుడు కాలేడు ఒక్కసారి ఒక విషయం చెప్పినప్పుడు లేదా ఒక విషయం మన మనసుకు పట్టినప్పుడు దీన్ని పరిశుద్ధంగా మనసులో నింపుకోవాలి అనుకునేటువంటి భావన అది ప్రతి క్షణం నువ్వు అడుగు వేస్తూ పోతే ప్రతి అడుగు ఎందుకనంటే నువ్వు ఒక మైల్ దూరం నడవచ్చు నీకు ఫ్రాక్చర్ అయ్యేది మైల్లో ఎక్కడంటే ఒక్క అడుగు దగ్గరే అర్థమవుతుందా ఇప్పుడు ఏమంటే నేను రెండు మైళ్లు నడిచానండి చివరికి ఇంటి దగ్గర గడప ఎక్కేటప్పుడు జరిగిందండి ఎప్పుడైనా అంతే ఒక చోటే జారి పడేది మనిషి ఒకచోటే కాలు విరిగినా మరొకటి జరిగినా ఆ చోటే కాబట్టి ఇంతకాలం నేను ఇంతకాలం అయినా రావచ్చు ఒక్క చిన్నది జారు అల్పమపి స్వల్పమపి ఓ చిన్న దాంట్లోనే మన జీవితాలన్నీ మారిపోయేటువంటి అవకాశాలుంటాయి గనక నడిచేటువంటి వాడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మన ప్రయత్నం లోప ఇది జరుగుతుందేమో కాని పరడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నడవడం సక్రమంగా జరిగినప్పుడు పడిపోయేటువంటి అవకాశాలుంటాయి ఇది కేవలం మనకు సంబంధించినటువంటి విషయం పరమాత్మను నిందించాల్సిన అవసరం లేదు ఒకవేళ పరమేశ్వరుని గనక ఈ విషయంలో దించేటట్లయితే ఆయన చేసిన మేలంతా ఒక్కసారి మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నాకు కాలు విరిగి నేను కదలలేకపోయాను కాని అసలు కాళ్ళు లేకుండానే పుట్టిన చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో పోలియోతో పుట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు వాళ్లతో పోల్చుకున్నప్పుడు నేను ఎంత అదృష్టవంతున్నాయి ఈ ప్రపంచంలో ఇటువంటి ఆలోచనలు మనలో కదులుతూ ఉంటాయి కనుక ఈ రోజు నాకు జారి పడ్డాను కాలు విరిగింది భగవంతుని నిందించడం కాదు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు నేను భగవంతుడు నేను వెళ్లాలండి చాలా అర్జెంటు పని ఉంది నాకు వర్క్ ఉంది నేను ఒక పెళ్లికి వెళ్ళాలి లేదు మరొక చోటకు వెళ్ళాలి నాకు డిన్నర్ ఉంది అది ఉంది ఏది ఉంది సన్మానం ఉంది నాకు కానీ ఈ కాలు విరిగిపోవడం వల్ల నేను పోలేకపోయినా ట్విస్ట్ అయిపోవడం వల్ల నేను పోలేకపోయినా చూడు నిన్ను పోకుండా ఆపాడు భగవంతుడు ఇది నీ కష్టంగా ఉంది అండ్ తినగూడ మట్టి తింటున్నాడు అనుకోండి పిల్లవాడు తల్లి పని చేసుకోవాలంటే ఏం చేస్తుంది అంటే చేతులు కట్టేస్తుంది మొదట అది వాడికి చాలా కష్టంగా ఉంటుంది వదిలేసామనుకోండి శుభ్రంగా మట్టి తినేస్తాడు కాబట్టి ఆ మట్టి తింటే వచ్చేటువంటి నష్టం ఏమిటో వాడికి తల్లికి తెలుసు కానీ వాడికి తెలియదు కాబట్టి ఆ కట్లు ఇప్పేంత వరకు వాడు ఏడస్తానే ఉంటాడు వాడు ఏడ్చినంత వరకు తల్లి నవ్వుతానే ఉంటుంది ఎందుకో తెలుసా ఆమె తెలుసు నువ్వు ఎంతనా ఏడు నేను గనక కట్లు విప్పానా నువ్వే మట్టి తింటావు గనక నేను ఇప్పే పరిస్థితి లేదు నువ్వు అట్లాగే ఉండాలి కాబట్టి నీ కట్టు కట్టాడు భగవంతుడు తల్లి అక్కడ చేతులకు కట్టుకట్టింది నీకు కాళ్ళకు కట్టు కట్టాడు ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకో తెలుసా నేనేదో చేయకూడదు చేయబోతానేమో ఈ పరిస్థితుల్లో నన్ను రక్షించేటువంటి వాడు కనుక పరమేశ్వరుడు నన్ను ఈ విధంగా చేశాడేమో పైగా ఇది జరిగింది అనేటువంటి కార్యం నాకు అర్థమవుతా ఉంది కానీ దీని వెనక కారణాలు ఇది ఎందుకు జరిగిందో ఇది కార్యరూపంలో ఉంది కార్యం ఉందంటే కారణం ఉండాలి కారణం లేకుండా కార్యం కలిగేందుకు అవకాశం లేదు కనుక ఇప్పుడు నా కాలు విరగడం అనేటువంటిది కార్యమైతే దీని వెనక కారణం ఉంది కారణాన్ని ఊహించేటువంటి శక్తి నాలో లేదు కాబట్టి హే పరమేశ్వర ఇట్లా లోపాలు చేయడానికి జారిపడ్డం ఒక తప్పు జారిపడిన తర్వాత నిన్ను నిందించడం ఒక తప్పు ఇట్లాగే నా జీవితం అంతా కూడా అయిపోతా ఉంది తండ్రి కనుక పూర్ణ జ్ఞానం లేనిటువంటి కనుక ఇట్లా ప్రతి చిన్న విషయంలో అవరోధాలు ఎదుర్కొంటూ ఉన్నా ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నా ఈ స్వల్ప విషయాల్లో దుఃఖం లేకుండా నన్ను కాపాడు శాశ్వతమైనటువంటి జన్మ జన్మాలకి ఏ దుఃఖమైతే ఉందో జన్మ బంధం దాన్ని కూడా నన్ను విడిపించు కనుక ఇటు చిన్న చిన్నవి అయితే ఉన్నాయో దుఃఖాలు అవి కూడా నాకు లేకుండా చేయి దాన్ని భరించే శక్తి కూడా నాకు లేదు కానీ ఏదైతే చాలా పెద్ద బంధం ఒకటి ఉందో జనన మరణ చక్రం దాని నుంచి కూడా నేను విడిపడేటట్టుగా ఈ సంసార సాగరాన్ని హైగా దాటేటట్టుగా హే భగవాన్ నువ్వే నువ్వే నన్ను దాటించాలి తప్ప ఇంకొకటి నాకు మరొకటి లేడుని భగవంతుడిని ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి ఈ అష్టమానువాకంలో ప్రధానమైనటువంటి విషయం ఇప్పటి వరకు ఏడు అనువాకాలు మనం చూచాం ఇంకా ఈరోజు అయిపోతే ఇంకా మూడే ఉన్నాయి కానీ పదకొండు అనువాకాలు కలిగినటువంటి ఈ రుద్రాధ్యాయంలో నమ్మకంలో చాలా పటిష్టమైనటువంటి మనకు చాలా ఉపయుక్తమైనటువంటి అనువాకం ఈ అష్టం అనువాకం ఎన్నో మంత్రాలు ఇంతవరకు వచ్చాయి కాదు ఎన్నొచ్చాయి లెక్కే లేవు కానీ అసలైనటువంటి మంత్ర రాజం మనుషులు ఎందరో ఉంటారు వాళ్ళలో రాజులాగా సురులు ఎందరో ఉంటారు వాళ్ళలో సురరాజులాగా ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఏదైతే మనల్ని తరింపజేయడానికి ఉందో అటువంటి మంత్రం ఆవిర్భవించేటువంటి అనువాకం ఇది పైగా దీని యొక్క ఫలం కూడా విచిత్రంగా చెప్పాడు ఎందుకంటే ఇది మోక్ష ప్రధానమైనటువంటి అనువాకం దీనివల్ల మనకు సర్వ ఉపద్రవాలు కూడాను విడిపోతాయి మోక్షం ప్రాప్తిస్తుంది కాని ఇదొక్కటే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అంటుంటారు చూచారా ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవన్నీ పూర్ణంగా తీరేది ఈ అనువాకంతో అది ఫలశ్రుతి కాబట్టి కేవలం మోక్షమే ఎప్పుడొస్తుందో ఏమో నాకు బాధలున్నాయి ఆ బాధలు కూడా తీరిపోతాయి అర్ధ బాధలు అయితే అర్ధ బాధలు తీరుతాయి కామబాధలు అయితే కామబాధలు తిరుగుతాయి ధర్మ బాధలు అయితే ధర్మ బాధలు తీరుతాయి మోక్షం ప్రసాదింపబడుతుంది ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి పురుషార్థ బలాలు ఈ యొక్క అనువాకంలో అందుతూ ఉండడం వల్ల ఇది అత్యద్భుతమైనటువంటి అనువాకంగా చెబుతూ ఉంటారు మీకు మొదటి రోజు చెప్పాను నేను ఒక శ్లోకం మీకు జ్ఞాపకం ఉందో లేదో మళ్లీ చెప్తాను నమస్సోమాయ చరుద్రాయ చ నమస్ సోమాయచ పరమేశ్వరుడు ఈశ్వరుడు సరేనా సోమశబ్దం చాలా ఇప్పుడు చంద్రుడిని కూడా సోముడు అంటాం సరేనా సోమయాగం రసం ఏదైతే అక్కడ అందుతూ ఉందో మనకు ఫలం అది కూడాను సోమాయ అని అంటాం కాబట్టి ఇవన్నీ సోమ శబ్దానికి అర్థాలు मुख्यंटे सोमा उर्तते सोमा सह वर्तते, सो वर्तते। मंत्री అని అనగానే పరమేశ్వరుడిని మనం పిలుస్తూ ఉండినా పరమేశ్వరుడు ఒక్కడే కాదు ఇప్పుడు వచ్చేది అమ్మవారితో కలిసి వస్తాడు ఉమాయ సహవర్తతే ఆవిడతో కలిపి చాలా అద్భుతమైన విషయం ఇది కనుక సోమాయ అని మాత్రం ఈశ్వరుడు ఒక్కడే దర్శనం ప్రశ్న లేదు అర్ధనారీశ్వరుడిగా రామాయ అమ్మవారితో కలిసి రావాలి అమ్మవారు శక్తి ఆ శక్తి ఎవరిది ఈశ్వరుని యొక్క శక్తి ఒకరిని ఆశ్రయించుకుని ఉండాలి కనుక కనుక ఆమె భగవతి ఈయన భగవాన్ ఈయన నిమిత్త కారణం ఉపాదాన కారణంగా తెలిసేదంతా కూడా ఆమె సరేనా కాబట్టి ఈయన జ్ఞానస్వరూపుడు జ్ఞానము ఆమె పూర్ణ జ్ఞానంతో మనకు దర్శనమిస్తాడు కనుక నమస్సోమాయచ ఉమాయ సహ సహ సహ వర్తతే సహ కాబట్టి కలిసి ఉంటూ ఉండడం సోమాయ కాబట్టి ఉమాయ ఉమా ఉమా ఉమాయ సహ వర్తతే ఉమా దీర్ఘం కాబట్టి దాంట్లో మీ గతంలో కూడా చెప్పాను ఉమా అనేటప్పుడు అవ్యక్తంగా ఉంది అక్కడ ఉ ప్లస్ ఉమ్ ప్లస్ ఆ ఉమ్ ఆ ఉమా అదే ఉ ఉమా ప్లస్ ఉమ్ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ టు ఉమా అది ఎక్కడ అది అట్లా విడదీసుకోవాలి పదాన్ని కాబట్టి ఉమా అన్నప్పుడు ఊ ఒక అక్షరంగా మా ఒక అక్షరంగా మనకు తెలుస్తు ఉంది కాని ఊమా అన్నప్పుడు మధ్యలో ఇంకొకటి ఉందని హలంతం ఉందని ఉమ్ మాకు హలంతం అది ఒకటి ఉంది అనేటువంటి భావన మనకు రాదు అది లేదు కాని అందులో ఉంది మనకు అర్థం కావడం లేదు కాని అందులో ఉంది ఊ అనేది ఒక అక్షరం మా అనేది ఒక అక్షరం కాదు ఉమా ఆ ఉ మా మళ్ళీ ప్రణవం అకారం అకారమణ ప్రణవం ఓంకారం కాబట్టి ఓంకార స్వరూపిణి ఓంకార స్వరూపిణి అమ్మవారు కాబట్టి ఉమా అన్నప్పుడు ఉమ్ అనేది ఏదైతే ఉందో ఉ మా హలంతం ఏదైతే ఉందో ఇది అవ్యక్తంగా ఉంది ఊ వ్యక్తం అవుతా ఉంది మా వ్యక్తం అవుతావు దీన్ని విడదీస్తే గానీ అది ఉన్నట్టు తెలియడం లేదు కాబట్టి స్థూల శరీరం మన తెలుస్తుంది సూక్ష్మ శరీరం తెలుస్తుంది కారణ శరీరం దీనికి ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యం ఏది ఉండడం వల్ల ఈ దేహం కదులుతూ ఉందో స్థూల దేహం కదులుతుందో సూక్ష్మదేహం కదులుతూ ఉందో సమస్తమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయో ఇది అవ్యక్తంగా ఉంది ఇది ఉమ్ శుద్ధ చైతన్యం ఇదే ప్రణవం ఆ ఉమ్ ప్రణవం అని ఉమాదేవిలో ఉ మా అన్నప్పుడు ఊ ఆకు మధ్యలో ఉమ్ అనేటువంటిది ఏదైతే వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉనదో ఆ శబ్దమే ఓంకారమని ప్రణవమని లింగ పురాణంలో చెప్పబడి ఉంది లింగ పురాణంలో అర్థమవుతుంది కేవలం పరమేశ్వరుడు పరమేశ్వర లింగాన్ని గురించి ఓ పురాణం వ్యాసభగవాను రచించింది అందులో దీని యొక్క ప్రసక్తి ఉంది లింగపురాణంలో కాబట్టి ఉమ్మ అనేది ఏదైతే ఉందో అది అవ్యక్తంగా ఉంది ఆ అవ్యక్తంగా ఉండేటువంటిది ఏదో అదే ఓంకారము ఆ ఓంకార స్వరూపిణి అమ్మవారే అది జ్ఞానమే అకార ఒ ఉండేటువంటి ఓంకారం ఏదో కాదు జ్ఞానమే ఏ జ్ఞానము ఆత్మ జ్ఞానమే గనక ఉమాయా సహవర్తతే ఉమాదేవితో కలిసి వస్తాడు ఎవరావిడా అంటే పార్వతీ పరమాదేవి పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయని అది వేదం వేదమైంది ఊరికే నేను పాడుతున్నా యాక్చువల్గా వేదం కనుక పార్వతి పార్వతి పరమేశ్వరులు మన దర్శనమిస్తున్నారు సోమాయా అనగానే ఎవరి పార్వతి అంటే పార్వతి పరమాదేవి ఉత్కృష్టమైనటువంటి ప్రకాశం కలిగింది పరమా ఉత్కృష్టమైనటువంటి దేవి దివు దివ్యమైనటువంటి ప్రకాశం ఎక్కడ చూడనేటువంటి ప్రకాశం జ్ఞాన ప్రకాశం బ్రహ్మవిద్యాప్రదాయిని మనకు బ్రహ్మ విద్యని అందించేటువంటిది తస్మాత్ సహా తక్త్యా హృది పశ్యంతి శివం కాబట్టి ఆవిడతో కలిసి తస్మాత్ దేర్ ఫోర్ ఈ కారణం చేత ఆవిడతో కలిసి తయ శక్త్య ఆ శక్తి రూపమైనటువంటి అమ్మవారితో కలిసి ఎవడైతే మనకు దర్శనమిస్తున్నాడు మనం చూస్తున్నాం ఎక్కడ హృది హృదయంలో పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వత సిద్ధి ఇది నా ఇతరేషాం కాబట్టి ఎవరైతే ఈ విధంగా హృదయములో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పరమేశ్వరి పార్వతి పరమేశ్వరి ఎవరైతే ఉందో బ్రహ్మ ప్రదాయని ఆవిని ఈశ్వరుడితో కలిసి ఉమా సహాయం పరమేశ్వరం విభుం కాబట్టి ఉమాదేవితో కలిసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి హృది హృదయంలో ఎవరైతే ధ్యానిస్తూ ఉండారో దర్శిస్తూ ఏ శివం ఏ శివుణ్ణి అయితే ఉమాదేవితో కలిసి ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం ఏ పశ్యంతి హృది హృదిలో ఎవరైతే దర్శిస్తూ ఉండారో తటి వారికి శాశ్వత సిద్ధి మోక్షం అది ఇది వేదం నేతరేషాం ఇది శృతి ఇతరేషాం ఇది శృతి ఇంకొక రకంగా ఏదో కర్మలు చేస్తే మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు కేవలం జ్ఞానపూరితమైనటువంటి ఆ అమ్మవారు కలిసి ఉమాయా సహవర్తతే పరమేశ్వరుడు మనకు హృదయంలో దర్శనమిచ్చినప్పుడు ఈ విధంగా మనం ధ్యానం చేసినప్పుడు తద్వారా మనకు మోక్షం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జ్ఞానం ఇచ్చాను మహేశ్వరాత్ జ్ఞానాన్ని మనకి వాడు మహేశ్వరుడు జ్ఞానం ఏమి జ్ఞానము ఏ వస్తువు అయితే ఉందో దానికి సంబంధించిన జ్ఞానము ఆ వస్తువు ఈ జ్ఞానము రెండు కాదు కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపంలో ఉంది అందుకని జ్ఞాన రూపుడుగా మనం మధ్యకు పరమశివుడు దయామయుడై కరుణామయుడై మనని కనికరిస్తూ మనకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు నమస్సోమాయ రుద్రాయచ రుద్రాయచం దుఃఖం దుఃఖహేతురువా త్రావయతి ఇది రుద్రహ కాబట్టి దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేటువంటి వాడై ఉన్నాడు ఎప్పుడైతే జన్మ విచ్ఛేదనం జరిపోయిందో మోక్షం వస్తూ పరమోత్కృష్టమైనటువంటి స్థితి దుఃఖం అనేది ఒక ఉపద్రవం సర్వోపద్రవరహిత స్థితి ఏదైతే ఉందో అదే మోక్షం కాబట్టి మోక్షం లభ్యమైనప్పుడు పరమసుఖం లభ్యమవుతుంది కనుక మళ్లీ దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి నా జీవితంలో అనేకమైనటువంటి దుఃఖాలున్నాయి ఈ దుఃఖాలన్నీ సమూలంగా నశించుకోవడానికి కారణమైనటువంటి వాడు రుద్రదేవుడు కాబట్టి ఆయన్ని నమస్సోమాయ అంటూ నేను ఆరాధన చేశాను తద్వారా నాకు దర్శనాన్ని ఇచ్చాడు తద్వారా నన్ను అనుగ్రహించాడు ఆశీర్వదించాడు తత్ఫలితంగా నేను ఈరోజు సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపడిపోయాను హే భగవాన్ సోమాయ నీ యొక్క అనుగ్రహంతోనే నా దుఃఖం సమూలంగా పోవాలి గనక నమస్ సోమాయ చుద్రాయచ నమస్తామ్రాయ అరుణాయచ నెక్స్ట్ తామ్రాయచ తామ్రాయచ అరుణాయచ ఇదొకటి అంటే ఇప్పుడు మళ్ళీ తామ్రస్వరూపుడు రూపుడు అరుణవర్ణం కలిగినటువంటి వాడు తామ్రవర్ణం కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం మొదట ఏదైతే నమ సోమాయచ రుద్రాయచ అని అన్నామో అక్కడ కేవలం మోక్షం చతుర్విధ పురుషార్థాల్లో మోక్ష సిద్ధి కాబట్టి మోక్ష నెక్స్ట్ ఏమండి మాకు ఇంకా కొన్ని బాధలు ఉండే ఏం బాధలుండ అబ్బాయి ఫీజు కట్టాలి అమ్మాయి పెళ్లి చేయాలి నెంబర్ టూ నమస్తామ్రాచ అరుణ యచ ఈ అనువాకులు ఇంకో తమాష ఏంటంటే మోక్షము అనేటువంటిది అంతర్యామి అది తమాష ఒక్కొక్క దానికి ఇప్పుడు మనకు అర్థానికి సంబంధించి ఒక ఫలం రావాలనుకున్న అర్ధ ఫలం అర్ధ ఫలం వస్తుంది కామఫలం వస్తుంది ధర్మఫలం వస్తుంది కానీ ఇవి వస్తుంటే మళ్ళీ మోక్షం కూడా వస్తుంది అది తమాష కాబట్టి మోక్షం మాత్రం ఎక్కడ కూడాను ఈ అష్టమానువాకంలో పదిహేడు మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇంట రెండు ముప్పై నాలుగు ముప్పై మూడులే కనుక వీటిల్లో ఎక్కడ కూడాను ఒక్క మంత్రంలో కూడా మోక్షం దూరం అయ్యే ప్రశ్న లేదు కాబట్టి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం అందుతూ ఉంది వీటితో పాటుగా ఇవి అందుతూ ఉన్నాయి అది అందుతూ ఉంది అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి నమ తామ్రాయచ అరుణాయచ అయ్యా ఎర్రటి రూపం కలిగినటువంటి నీకు నమస్కారం అట్లాగే అరుణ వర్ణం కలిగినటువంటి నీకు నమస్కారం అంతే దాని దాని అర్థం అంతే నమహ తామ్రాయచ ఎర్రగా ఉండడం తామ్రవర్ణం కొద్దిగా ఎరుపు తగ్గి ఆరెంజ్గా వచ్చిందనుకోండి గోడ్స్పాట్ కలర్ లైట్ కాషాయం ఇది అరుణ అరుణవర్ణం అర్థమవుతుంది కాబట్టి ఈ తామ్రవర్ణములు ఎప్పుడు గోచరిస్తాడు అరుణవర్ణములు ఎప్పుడు గోచరిస్తాడంటే ఉదయం నిద్ర లేవగానే గనక మనం చూస్తే సూర్యోదయానికి ముందు అట్లా సూర్యుడు వచ్చాడనుకోండి ఏమి లే రౌండ్గా ఉండి ఏదో తల్లులు సుమంగళులు ఒక కుంకుమ బొట్టు పెట్టుకుంటారో నాట్ స్టిక్కర్ దాన్ని పోల్చలేను నేను అర్థమవుతుందే మంచి చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుని కనపడతారు శరముతైదులు సుమంగళలు అట్లా ఎర్రగా ఉండ్రంగా బాలభానుడు ప్రకాశిస్తూ ఉంటాడు అది ఎరుపు వర్ణం ఇది నమస్తామ్రాయచ అదిగో ఆ ఎరుపు వర్ణంతో గోచరిస్తూ ఉన్నాడే సూర్యుడు ఆ సూర్యాంతర అంతర్యామి అయినటువంటి ఆ సూర్యుడు ఆదిత్యునిలో ప్రకాశించేటువంటి ఆ ఎరుపుగా అంత చక్కగా సూర్యుడు ప్రకాశించడానికి ఏ పరమేశ్వరుడు కారణము ఈ సూర్య రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి నమ నమస్కారం అది అట్లాగే ఉండడు కదండి ఆ ఏమవుతుంది కొద్దిసేపు అయిందంటే మళ్ళీ మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు కనుక అయిందంటే ఆ మంచి అరుణవరణం ఆ రెడ్ అంతా తగ్గిపోదు అంతకుముందు ఏదైతే ఎర్రగా కనపడుతూ అదంతా తగ్గిపోయి సరేనా అప్పుడు మనకు ఇంకా కష్ట అంటే ఒక అరుణవర్ణంతో కషాయ వర్ణంతో కనపడుతూ ఉంటాడు అంటే దాంట్లో కొద్దిగా పసుపు మిక్స్ అయి వస్తూ ఉంటుంది అప్పుడు అరుణవర్ణం తామ్రవర్ణంలో కనుక పసుపు మిక్స్ అయితే అరుణవర్ణం వస్తూ ఉంటుంది కాబట్టి అంతకన్నా తక్కువగా కషాయ వర్ణంతో ఏదైతే కనపడుతూ ఉంటాడో ఇది అరుణవర్ణం కాబట్టి ఇటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అది తమాషా ఎందుకని ఉదితే జుహోతి వేదంలో ఉదితే జుహోతి ఉదయాన్నే పరమేశ్వరుడికి నమస్కరించాలి ఇది తమాషా ఉదితే జుహోతి కాబట్టి ఉదయాన్నే పరమేశ్వరుడికి నమస్కరించాలి ఆ ఉదయాన్నే మనం ఏ పరమేశ్వరుడికి నమస్కరించాలి ఏ రూపంతో నమస్కరించాలి నీ ఇష్టం ఏ రూపంతో నమస్కరించుకోవచ్చు ఎందుకని ఏ రూపము పరమేశ్వరుడికి వేరుగా లేదు రూపాలన్నీ తనవే నామాలన్నీ తనవే కనుక ఈ జగత్తులో ఉండేటువంటి రూపాల్లో ఏ రూపం ద్వారా నేను అర్చిస్తే బాగుంటుంది అని అంటే ఈ ఉపాసన మార్గాల్లో అత్యుత్తమైనటువంటి ఉపాసన గతంలో మీకు నేను చెప్పాను అది ఉత్కృష్టమైనటువంటి ఉపాసన మహబూబ్ కాలేజీలో చెప్పాను ఏంటో తెలుసా ఇది జగతీషీయు సో అష్టమూర్తిభృత దూజనం జగత ఈషధీయ సేవన అష్టమూర్తిభృత ఎనిమిది రూపాలు కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి జగద్పంలో జగదీశ్వరిని ఆరాధించడానికి అన్నమించినటువంటి ఉపాసనం మరొకటి లేదని ఉపదేశ స్థానంలో చూచారు అదే ఇది అష్టమూర్తి ఉపాసన అని వేదంలో ఉంది అష్టమూర్తి ఉపాసన అష్టమూర్తి ఉపాసన అంటే ఏంటి స్వామీజీ ఎనిమిది మూర్తులతో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి ఉపాసించడం ధ్యానించడం స్మరించడం ఆ ఎనిమిది మూర్తులు ఏంటి ఏమి లేవు జగత్ విశ్వరూపం ఈ జగత్తులో ఉన్నదంతా ఈ ఎనిమిదే అంటే పృథ్వ తేజ వాయుర ఆకాశాలు పంచభూతాలు ఐదు ఈ తో ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు సూర్య ప్రకాశం ఒకటి ఆరు అంటే స్వప్రకాశం కలిగిన వాడు అట్లా అంటే భాతి అలాగాకుండా ఆయన మీద ఆధారపడి ప్రకాశించే వాళ్ళు కుదరుడారు అనుభాతి చంద్రుడు వీళ్ళందరూ కూడాను అది ఒకటి అనుసరించి ప్రకాశించేటువంటి వాళ్ళు స్వయం ప్రకాశం లేనిటువంటి వాళ్ళు పరప్రకాశం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఐదు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు ఇక్కడికి ఏడైన సరేనా ఇంతే ఈ ప్రపంచంలో ఇంకేముండవు చెప్పండి ఏవైనా వీటికింతగా వస్తాయి ఇక్కడ ఒక్కటేంటంటే జరిగేది ఈ ఉపాసన వేదంలో ఉంది కాని దీన్ని ద్వైతి అద్వైతి ఇద్దరు ఉపాసించేటప్పుడు ఈ ఈ యొక్క జగత్తంతా కూడాను పరమేశ్వరుడే అష్టమూర్తి స్వరూపం అని అనుకుంటూ కూడా ఆ ఎనిమిదోది ఏంటో ద్వైతికి వంట పట్టదు అద్వైతికి వంట పడుతుంది ఏంటో తెలుసా ఆ ఎనిమిదోది ఎవరో కాదు అహమేవ నేనే నన్ను వదిలిపెడితే కుదరదు కనుక జగత్తంతా కూడాను పంచభూతాలతో ఉండి సూర్య చంద్రాదులతో శోభించేటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో దీన్ని తెలుసుకునేటువంటి నేను కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాను కలిసి ఉన్నాను నాకు వేరుగా లేదు కాబట్టి నన్ను కూడా కలుపుకుంటేనే జగత్తు యొక్క పూర్ణ స్వరూపం ఒకవేళ నన్ను వేరుగా చూసుకున్నాను అనుకో మళ్ళీ అభయం కాదు ఇది భయం అవుతుంది ఎందుకో తెలుసా అవన్నీ కలిపి ఒకటి నేనొక్కడి చూసేవాడిని ఒకటి ద్రష్ట మంత ఎవరినైతే ఇప్పుడు ఆలోచిస్తూ నేను వేరు మంత నేను వేరుగా ఉండి ఆలోచిస్తూ ఉన్నా ఓకే అదొకటైంది నేను ఒకటైంది అవన్నీ కలిపి ఒకటి జగత్తంతా నేనొక్కడినే వేరుగా ఎప్పుడైతే ఉన్నానో రెండు చేరే గనక ద్వితీయ అద్వై భయం భవతి రెండవ వస్తువు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భయం గలుగుతుందని బృహదారణ్యుకు ఉపనిషత్తు అట్లాగే మనం ఉదరమంతరం కురితే ఉదరమంత్రం కురితే తచ్చ భయం భవతి ఎక్కడొచ్చింది అదే తైత్రయం రెండవది ఏమాత్రం కొద్దీ ఉండినా కూడాను భయం తప్పదు అందువల్ల పరమేశ్వరుడు సాక్షాత్ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపజేస్తే విశ్వరూప సందర్శనంలో కూడా అర్జునుడికి భయం కలగడానికి కారణం అదే అంతా పరమేశ్వరుడు కనపడతా ఉన్నాడు పరమాత్మ కనపడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణస్థు భగవాన్ స్వయం అంతా చూశాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు తర్వాత చెప్పింది ఏమిటో తెలుసా కృష్ణ నాకు భయంగా ఉంది ఈ యొక్క ఉగ్రరూపాన్ని నేను చూడలేను అందరూ నీళ్ళు నశించిపోతున్నారు అన్ని నీలో కలిసిపోతున్నాయి అగ్రులంతా నీలో కలిసిపోతున్నాయి నదులన్నీ వచ్చి నీళ్లో కలిసిపోతున్నాయి కాబట్టి నేను చూడలేను మళ్లీ నాకు నీ మంజుల రూపం ఒక వేణువు పట్టుకొని నాకు అనిపించు మరి ఇదంతా పరమేశ్వరుడు యొక్క స్వరూపం మంగళకరమైనటువంటి పరమేశ్వరుడు స్వరూపం కదా ఇక్కడ నీకు భయం ఎట్లా వచ్చింది పరమేశ్వరుడు ఉన్నాడంటే అభయమని అర్థం భయ నాశకుడు పరమేశ్వరుడు నీకు భయకారకుడుగా కనిపిస్తా ఉండడా ఎవడు ఉంటే మనకు భయం లేదో ఎవరిని చూసుకొని ఈ ప్రపంచంలో నిర్భయంగా మనం చరిస్తూ ఉన్నామో మనకు అభయప్రదానం చేసేటువంటి పరమేశ్వరుడు నీకు భయాన్ని కల్పించేవాడై ఉండడా ఎందుకో తెలుసా పరమేశ్వరుడికి నన్ను దూరంగా ఉన్నావు గనక కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో నీవు కూడా కృష్ణుడిలో ఉన్నావే గానీ కృష్ణుడి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఇది నీకు అంతకు ముందే చెప్పాడు అంతకుముందే విశ్వరూపాన్ని చూపకముందే మత్తపరతరం నాణ్యత గించేదస్తి ధనంజయ నాకన్నా అన్యంగా రెండవ వస్తువు ఈ ప్రపంచంలో లేనేలేదు ఇదే నీకు చూపించాడు తర్వాత చూచారా ఎంత మనం అవసరం అర్జునుడు అంతటి వాడికి ఇంకా మనం మనం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నార్త చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణం కన్నా ఇది ప్రధానమైనటువంటి విషయంగా ఉండాలి ఇది జీవితంలో ఆక్సిజన్ కావాలి అప్పుడే మనిషికి జ్ఞానం వచ్చేది అలా టర్థం చేసుకునే విషయం కాతి ఇది ఇతర విషయాల కాతిది ఇది ఒక ఆక్సిజన్ లాగా ఉండాలి గాలి పీల్చుకోపోతే ప్రాణం ఎట్లా పోతుందో ఈ జ్ఞానం లేకపోతే నేను జీవించలేనిటువంటి పరిస్థితి ఎవరికైతే వస్తుందో వాడు ముముక్ష అవుతాడు ఈ ప్రపంచంలో మోక్షాన్ని తెలుసుకునేవాడు అవుతాడు అర్థమైంది కనుక ఈ అష్టమూర్తులతో కూడినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ సూర్యుల్లో ఉండేటువంటి ఎందుకని స్వామీజీ అటువంటిప్పుడు ఏ రూపం ఏ రూపాన్నైనా నువ్వు ధ్యానించవచ్చు ఎందుకని అన్ని రూపాలు పరమేశ్వరుడివే మరి అట్లాంటప్పుడు ఈ అష్టమూర్తులతో కూడినటువంటి రూపం ఇదంతా పరమేశ్వరుడు అన్నప్పుడు ఎందుకు నువ్వు సూర్యుడు అంటున్నావు నమస్తామ్రాయచ నమస్తామ్రాయచ నమహ తామ్రాయచ నమహ అరుణాయచ నమ మళ్ళీ ఇదేంటని చూడు బాబు వీటికి సూర్యుడికి ఒక ఎందుకంటే ఉపాసన ఇది అంతటా ఉండేది పరమాత్మే అష్టమూర్తులతో అని చెప్పినంత మాత్రాన నువ్వు అప్పుడే నువ్వు అంతా అయిపోయే లే ఇంక చెయ్యాలి ఇది పరోక్ష జ్ఞానం అర్థమవుతుందే ఇది అపరోక్షంగా మారాలి అట్లాంటి పరిస్థితులు నువ్వు ఉపాసన చేయాలి ఉపాసన చెయ్యాలంటే ఏ రూపాన్న చేయొచ్చు ఈ ప్రపంచంలో కానీ అన్ని రూపాల మనకు ఉపాసించడానికి అనువైనటువంటి భగవత్ స్వరూపంగా గోచరించేటటువంటి సూర్యుడు ఎందుకు తెలుసా ప్రకాశవంతంగా ఉన్నాడు మా ఇంట్లో లైట్ వేసుకుంటా పోతుందయ కరెంట్ పోతే పోతుంది ఫిలమెంట్ పోతే పోతుంది పవర్ కట్ అయితే పోతుంది ఒక చోట ఉండదు ఒక చోట ఉండదు అంత వెలుగు నీకు రాదు దాట్స్ ఆల్ లైట్ నెక్స్ట్ అందుకని సూర్య భగవాన్లు ప్రత్యక్ష దయం రెండవది ఏంటో తెలుసా ఉదయాన్నే కనపడతాడు అది తమ ప్రతిరోజు ఉదయిస్తాడు అర్థం వస్తుంది ఇప్పుడు కృష్ణుడైనా మనం ఎందుకు ఆలయానికి పోతున్నాం అంటే మన కూడా ఇరవై నాలుగు గంటలు ఉన్నాడనుకోండి పిలిస్తే కూడా బలకం ఇప్పుడు కూడా మన కూడా కృష్ణుడు ఉన్నాడు అనుకోండి మనల్ని పిలిచాడు ఏమయా ఉండే నేను వృతులను చెప్పుకోని తర్వాత కనపడ్డు గనుక ఆ కనిపించినప్పుడు చాలా ఆలయానికి పోయినప్పుడు అందరు ఎందుకో తెలుసా లేక కనపడతాడు గనక అందువల్ల ఇక్కడ కూడా ఒక దర్శనం ఎట్లాగైతే ఉంటుందో అంతవరకు లేకుండా ఉన్నట్టు కలిగినట్టుగా ఇటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి సూర్యుడి దగ్గరే వస్తుంది ఇంకో చోట్ల వచ్చేందుకు అవకాశం లేదు పోనీ స్వామిజీ చంద్రుణ్ణి పెట్టుకుంటే మళ్ళీ పదిహేను రోజులు యాతనే మళ్ళీ తగ్గుతాడు మళ్ళీ ఒక్కోసారి అస్సలు కనపడ్డు ఎక్కడున్నాడో తెలియదు మనలో వేదాంతం ఉన్నట్టే ఉంటాడు ఒక్కోసారి ఆకాశంలో మళ్ళీ మనం అడగాల వాళ్ళని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అదుగుడు అట్ల అవసరం లేదు సూర్యుడు వచ్చాడంటే దీప్యమానంగా వస్తాడు గనక ఆయన రాగాని అర్థమవుతుంది ఎందుకంటే స్వామిజీ ఏ రూపంలో చూడు ఇంతకీ పరమేశ్వరుడు కొందరికదే అంటే ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది ఎనిమిది మూర్తుల రూపంలో ఉన్నాడు అంటే సృష్టిలో ఉన్నాడా సృష్టికి అవతల ఉన్నాడా అన్నాడు అనుకో అయ్యా సృష్టిలోనే ఉన్నాడు అని చెప్పాము సో సృష్టిలో ఉన్నాడంటే ఒక మన సంచిలో కనుక మాడుకెయాలి ఉన్నట్టు ఆయన కాకుండా కూడా ఇంకేదో ఉన్నాయి అని అర్థం సృష్టి అనేది ఒకటి సృష్టిలో పరమాత్మని అర్థం బల్బు అనేది బల్బులో విద్యుత్ చెక్తుందని అర్థం కాబట్టి కాదు మరి బయట ఉన్నాడు అని చెప్పాను అనుకోండి బయట అంటే దేనికి బయట సృష్టికి బయట ఇంక సృష్టికి బయట ఏమీ లేదు సృష్టికి బయట ఏమైనా ఉండాలంటే ఆకాశం ఉండాలి ఆ ఆకాశం సృష్టిలోకే వస్తుంది మళ్ళీ అర్థం అవుతుంది ఇప్పుడు కాబట్టి సృష్టికి బయట ఏమి లేదు కనుక సృష్టికి బయట ఉండలేడు భగవంతుడు సృష్టిలో ఉండాడు అని చెప్తే సృష్టిలో ఇంకో సృష్టి ఒకటి ఉంది ఉండాడని కాదు కాదు సృష్టి భగవంతుడు భగవంతుడే ఈ సృష్టి అది ఇప్పటివరకు మనం చూసింది రుద్రంలో కాబట్టి ఈ సృష్టిలో ఈశావాస్యమెదకం సర్వం యత్కించే జగ జగత్ ఈశ్వర బుద్ధ ఆఛాదనీయం ప్రతి వస్తువులు తాను నిండి నిబిడీకృతం అయ్యున్నాడు అని అన్నప్పుడు ఏ వస్తువులైనా కూడాను నువ్వు పరమేశ్వరుని ధ్యానించచ్చు కాకపోతే ఇక్కడ అవకాశం ఉంది ఏమిటో తెలుసా అన్ని నామాలే అన్ని రూపాలే కానీ ఈ నామరూపాల్లో దివ్యంగా ప్రకాశించేటువంటిది పరమేశ్వరుడే గనక ఆ పరమేశ్వరుడు సూర్య భగవానుడే గనక ఆ సూర్య భగవానుల్లో ఉండేటువంటి దివ్యత్వాన్ని దర్శిస్తూ భగవంతుని ఉపాసించేటువంటి మార్గం గనక ఉదితే జ్యుహోతి నిద్ర లేవగానే ఫస్ట్ ఎందుక తెలుసా ఇలా నిద్ర లేచిన తరువాతే ఆ తరువాత నెక్స్ట్ కొంపలు ముంచేది నిద్రలో కాదు నిద్రలో మన కొంపలు మునుతాయి ఏది సరైనటువంటి కళ లాకపోతే నిద్ర లేచామనుకోండి అప్పుడు ఆర్జన అర్థం అవుతుంది ఎప్పుడు నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రలో కాబట్టి నిద్ర లేచిన తర్వాతే అర్జన తొందర తొందరగా లేచి ఆ తొందరగా దంతావనం చేసుకుని స్నానం జీనం చేసేసి ఏదో పెట్టి మేడం తినేసి అట్లా సత్యం చూడ దగిలించుకుని పట్ట పట సిటీలో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆ బస్సు ఈ బస్ కు పట్టుకొని వెళ్ళిపోవాలి ఆఫీస్కి ఎందుకని అర్జన అర్జన కాబట్టి సూర్యుడు వస్తేనే అర్జన ఉదయం నీకు బయలుదేరుతుంది అర్ధ అర్ధం అర్ధ పురుషార్థం దానికి పరమార్థం ఎక్కడ తెలుసా మొదట సంపాదన ఎక్కడ జరగాలంటే సూర్యుడి దగ్గరే జరగా మొదటి సంపాదన ఫస్ట్ ఎర్నింగ్ కదా ఏమయా నువ్వు ఆటో తీసుకుపోయావు ఈరోజు ఎంత సంపాదించాను ఈరోజు ఒక మూడు రూపాయలు సంపాదించాను స్వామీజీ ఆహా ఎన్ని ఎంతమందిని తీసుకెళ్ళావు ఎట్లెక్కడికి తీసుకెళ్ళావు నిజమే కాబట్టి ఒక పది మందిని తీసుకెళ్లాను అండి చోట్లకి ఇది ఆయన యాభై ఇచ్చాడు నలభై ఇచ్చాడు ఆయన ముప్పై ఇచ్చాడు మొత్తం కలిసి మూడు రూపాయలు నాకు వచ్చిందండి సరేనా ఇది ఆర్జన ఇది సంపాదన కానీ మొదటి సంపాదన ఎక్కడ జరగాలనో తెలుసా పరమేశ్వరుడికి అనుగ్రహం ఉంటేనే నీకు ఈ సంపాదన వచ్చేది ఎందుకని నీ కర్మఫలమైనా ఇచ్చేవాడు తానే లేకపోతే నువ్వు పోయి ఆటో ఎక్కబోయే ముందు నమస్కారం పెట్టవు ఎందుకు నమస్కారం పెడుతున్నావు అంటే తెలుసు సరేనా అందుకని పరమేశ్వరుడు నమస్కరిస్తున్నావు ఈ నమస్కారం ఎప్పుడు జరగాల తెలుసా ఇది అర్థం అర్థం పురుషార్థం కాబట్టి మొట్టమొదట సూర్యుడు రాగానే సూర్య నమస్కారం ఆదిత్యుడికి నమస్కారం నమస్తామ్రాయచ అరుణాయచ తామ్రాయ నమ అరుణాయ నమ నమో అరుణాయ నమో తరేనా తామ్రాయ నమో తామ్రాయ నమో అరుణాయ అరుణాయ నమ తామ్రాయ నమ నమస్తామ్రాయ అరుణాయ ఇది కాబట్టి మొదట సంపాదన ఇక్కడ ఏమిటిది ఉపాసన కదా